ఎలా తెలిసిందంటే ఎవనా మీరు ధ్వనిని అంగీకరించరు ధ్వనిని అంగీకరించరు వర్ణమే విన్నారు స్వరం తప్పు చెప్పాడని మీరు నిశ్చయించుకుని కరెక్ట్ చేశారు హౌ కుడ్ యూ అరైవ్ ఎట్ దట్ కన్క్లూషన్ అంటే ఏమని చెప్పాలి వర్ణం అదే వర్ణంలో భేదం లేదు ఎందుకంటే వర్ణంలో ప్రత్యభిజ్ఞ నేనే వర్ణం చెప్పానో ఆ వర్ణమే వాడు చెప్పాడు ఇంకో కరెక్ట్గా చెప్పిన విద్యార్థి ఏ వర్ణం చెప్పాడో తప్పు చెప్పిన విద్యార్థి కూడా అదే వర్ణం చెప్పాడు అని వర్ణంలో ప్రత్యభిజ్ఞ ఉన్నది కాబట్టి వర్ణైకత్వం సిద్ధము కానీ వీడు స్వరం తప్పు చెప్పాడని మీకు ఎలా తెలిసింది విన్నది వర్ణము మాత్రమే అయితే స్వరంలో తేడా వచ్చిందని ఎలా తెలిసింది అంటే వాడి ముఖం కేసి చూసి వాడి పెదవులు ఇతర స్థానములు ఏవైతే నాలుకామలైన స్థానములు కలవో ఆ స్థానముల నుండే సంయోగ వియోగములలోని భేదమును బట్టి వీడు ఉదాత్తం చెప్పాల్సిన చోట అనుదాత్తం చెప్పాడని మీరు గుర్తించాలి అంతే కదా ఈ సమస్య మీకు అర్థమైందా అసలు సమస్య అర్థమైందా సమస్యని పట్టుకోటప్పుడు మీరు విన్నది వర్ణము ధ్వని అన్నట్లయితే వర్ణము అదే ధ్వనిలో తేడా ఉంది కాబట్టి ఉదాత్త అరుదాత్త స్వరిత భేదములు మనకి స్పష్టంగా వాటికి వాటిని మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం ధ్వని లేదు అన్నట్లయితే విన్నదంతా వర్ణమే ధ్వని అనేది లేదు అన్నట్లయితే అలా అన్నవాడు కూడా ఈ ఉదాత్తానుదాత్త భేదానికి ఒక వ్యవస్థని కల్పించాల్సి ఉంటుంది ఎందుకంటే ఉదాత్త జ్ఞానం ఉదాత్త ప్రత్యయం ఉంది కదా వాడు చెప్పాడు అనుదాత్తం చెప్పాడు అనే ఉంది కనుక ఆ ప్రత్యయానికి ఒక వ్యవస్థను కల్పించాల్సి ఉంటుంది అప్పుడు వాడు ఏం కల్పిస్తున్నాడంటే వర్ణములు అవే ఉదాత్త వర్ణం లేరు అనుదాత్త వర్ణం వేరు కాదు అవే వర్ణములు కనుక భేదం అనేది ఆ భేదము ఆ ఉచ్చారణలో ఉండే భేదమునకు ఆలంబన సంయోగ విభాగములు అంటే ఆ స్థానములు కలుయుట విడిపోవుట దానిని బట్టి ఉదాత్తాది భేదములు వచ్చేయి అని మీరు కల్పించుకోవాలి ఓకే ఓకే కల్పించండి తప్పే ఉంది ధ్వనిని బట్టి ఉదాత్తాది భేదములు వచ్చేయి అని మేము అన్నాం మీరు అది ఒప్పుకోరు ఇంకెప్పుడు మీరు ఉదాత్తాది భేదములు ఎలా వచ్చాయో ఒక కల్పన ఒకటి చేయాల్సి ఉంటుంది ఆ కల్పన ఏమిటి అంటే సంయోగ విభాగములు స్థానముల యొక్క సంయోగము విభాగము దీనిని బట్టి ఉచ్చార వర్ణ జ్ఞానంలో భేదం వచ్చింది తప్ప వర్ణము అదే అవి మాకు కలిగిన ఉదాత్త జ్ఞానము అనుదాత్త జ్ఞానము జ్ఞానం అంటే ప్రత్యే ప్రత్యేకమంటే ఉదాత్త ప్రత్యయము అనుదాత్త ప్రత్యయము కాగ్నిషన్ కను కలుగుతూ ఉంటుంది ఆ కాగ్నిషన్కి మూలమునందు సంయోగ విభాగపృతమైన భేదములు గలవు అని చెప్పాల్సి ఉంటుంది అర్థమైందండి మీకు అప్పుడు ఏమవుతుందంటే సంయోగ విభాగానాంచ అప్రత్యక్షవాత్ మీకు వారి నోట్ లోపల నాలుగు తగిలింది విడిపోయింది వేం కనపడింది కాదు కొంతమంది వేదని చెప్పేప్పుడు ఊరికే తలకాయ ఊపుతూ ఉంటారు ఏమండి వాడు స్వరం తప్పు చెప్పాడని చెప్పడానికి వాడు తలకాయ కేసులు చూడక్కలా ఇలా కళ్ళు పూసుకుని స్వరం వాడికి నేను వింటూ ఉంటాను రే తప్పు చెప్పేవారు ఆ స్వరం అంటారు అదేమిటి కళ్ళు మూసుకుని ఎలా చెప్పారంటే మీరు నా ముఖం కేసు చూసి అనుదాత్తం అయితే తన కిందకు దించాలి స్వరితమైతే తన పైకి ఎగరయ్యాలి అది చూసి చెప్పాలి కదా నో ఇట్స్ నాట్ లైక్ దట్ ఈ తలతో ఊపడము అది ఇదా ది పాయింట్ తాల్వాది స్థానముల యొక్క సంయోగ విభాగములు అవి ఉదాత్త అనుదాత్తాది భేదములను నిర్ధారిస్తాయి అని మేము మరి ఆ సంయోగ విభాగములు అవి ప్రత్యక్షములు కావు కనబడింది కావు కాబట్టి మనం ఏం చేయాలి ఈ ఉదాత్తాది భేదములు సంయోగ విభాగమును ఆశ్రయించుంటాయి అందరిలో చాలా సమస్య వస్తుంది ఏమిటి ఆ సమస్య అంటే నదాశ్రయా విశేషా వర్ణేశూ అధ్యవసిం శక్యంతే అంటే ఏమిటి వాడి సంయోగ విభాగములలో తేడాలు వచ్చి ఆ తేడాల కారణంగా వర్ణముల ఎందు ఉదాత్తాది భేదములు కలుగుతున్నవి అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ఆ సంయోగ విభాగా విభాగములు ప్రత్యక్షము కాదాత్తానుదాత్తాది ప్రత్యయమైతే కలుగుతోంది ఆ ప్రత్యయానికి హేతువేది అన్నట్లయితే సంయోగ విభాగము అంటే ఆ తాల్వాది స్థానముల యొక్క సంయోగ విభాగములు హేతువు అన్నట్లయితే ఆ సంయోగ విభాగాదులు ప్రత్యక్షము కావు కాదు కనుక ఈ ఉదాత్తాది భేదము యొక్క జ్ఞానమును అవి నిర్ధారింప కాదు అవి నిర్ధారించలేవు ఆ అప్రత్యక్షత్వం ఆశ్రవణా అంతే ఎందుకంటే ఇక్కడ వినడమే ప్రత్యక్షం అంటే శ్రోత్ర ప్రత్యక్షమే స్తోత్ర ప్రత్యక్షం మీకు సంయోగ విభాగాదులను విని పట్టుకోవడం కుదరదు కంటితో చూసి పట్టుకోవడం అసలే కుదరదు కరెక్ట్ మీరు చెప్పిన పాయింట్ నేను ఇందాక కంటితో చూడడం అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నాను బట్ ద పాయింట్ ఇక్కడ కంటితో చూడటం కాదు ఇలా కళ్ళు మూసుకుని కూడా మీరు గుర్తుపట్టచ్చు కళ్ళు మూసుకుని కూడా ఉదాత్తం చెప్తున్నాడు అరుదాత్తం చెప్పాలి అని గుర్తుపట్టచ్చు అంటే చెవితోటి మీరు గుర్తుపట్టేస్తున్నారు చెవితో గుర్తుపెట్టేస్తున్నారంటే తాల్వాది స్థానముల యొక్క కదలికల్ని చెవితో ఎలా గుర్తుపడతారు కాబట్టి ఈ ఉదాత్తాది ప్రత్యయములకు ఆలంబనము లేకుండా అయిపోతుంది ఇత్య నిరా నిరాలంబన ఏవా అయితే ఉదాత్తాది ప్రత్యయా ఉదాత్తాది ప్రత్యయాలు ఉన్నాయి పదం సరిగ్గా చెప్పాడు చెప్పలేడు ఉదాత్త హృదార్తాది ప్రతయాలు అయితే ఉన్నాయి ఈ ప్రత్యయాలకి ధ్వని హేతువు అంటే నువ్వు కాదన్నావు ధ్వని కాకపోతే ఇంకేది హేతువు సంయోగ విభాగములే హేతు ఆ సంయోగ విభాగములను చెవి ద్వారా తెలుసుకోవడం సంభవం కాదు సరే కంటికల ద్వారా తెలుసుకోవడం సంభవం అలాగూ కాదు బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్ దట్ ఈస్ డిసైడ్స్ ది పాయింట్ ద పాయింట్ ఈజ్ చెవి ద్వారా సంయోగ విభాగములు తెలియబడవు కానీ ఉదాత్తాను ఉదాత్తాది భేదములు చెవి ద్వారానే తెలుస్తున్నాయి అప్పుడు ఈ ఉదాత్తాది భేదములకు గతి లేకుండా అయిపోతుంది యు ఎక్స్ప్లెయిన్ హౌ విల్ యూ ఎక్స్ప్లెయిన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ సరే అసలు అని పెట్టినట్లయితే తేడా తెలు ధ్వనిలో భేదాన్ని ఉదాత్తాది భేదాలు నిర్ధారింపబడతాయి వర్ణములు మాత్రం అవే అయితే ధ్వనికి వర్ణానికి తేడా ఏమిటి ముందే అసలు మొట్టమొడుతుంది దాన్ని డిఫైన్ చేసి పెట్టినారు అక్కడికి ఇది ఆ ఇష్యూ సెటిల్ అయింది ఇంకొక పాయింట్ అపిచ అంటే మరో మరో విషయం కూడా గలదు నై తేష్టవ్యం ఉదాత్భేద వర్ణాం ప్రత్యాయమానా భేదో భవేది ఏం విరుద్ధర్మక ధ్వనీనాం భేదేసుకువర్ణాభిజ్ఞంతుక్తం తదేవ దృష్టాంతైన ద్రఢఢయతి ఇది చాలా టఫ్ టాపిక్ అండి నేను ఛాలెంజ్ కింద తీసుకుని మీకు చెప్పుకుంటూ వస్తున్నా కానీ ఈ రోజుల్లో ఎవళ్ళు ఏది చెప్పడం మానేశారు ఆ గాఢశీలత సమాజంలో లోపించింది శంకరుల యొక్క ఆ దార్శనిక మహాత్మ్యం ఆయన దార్శనిక చక్రవర్తి దార్శనికుల్లో ఎంపరర్ ఇదంతా వైయాకరణల టాపిక్ ఇది ఇది వేదాంతం టాపిక్ కాదు ఈ టాపిక్ మీద నాగేశ భట్ అని ఒకడు ఉన్నాడు అంటే వాడు సామాన్య వైయాకరణుడు కాదు మహాపర్వతమంత వైయాకరణుడు ఈ నాగేశట్టు కయ్యటుడు అని ఇంకొకడు వీళ్ళందరూ కలిసి డజన్స్ ఆఫ్ బుక్స్ రాసి పారేశారు ఇదే టాపిక్ మీద ఆ పుస్తకాల్లో ఉండే సారమంతా ఇక్కడ పెట్టేశారు ఇంకా ఆ పుస్తకాల్లో చదివితే మీకు కొత్త దీని మీదే డైలక్షన్ ఉంటుంది అమ్మవారు చాలా శంకరుల యొక్క ప్రతిభ అది అనితన సాధారణమైన ప్రతిభ వీఆర్ స్ట్రగిలింగ్ అంటే దాంట్లో ఆశ్చర్యమే ఉంది ఆ సబ్జెక్ట్ అలాంటి యోగతరతి స ధ్వని శేష అది యహ అవతరతి స ధ్వని అని రాశారు చూసారా అదేనోట్ వర్ణాతిరిక్త శబ్దో ధ్వనిత్యర్థ హైదాసరి వర్ణం వేరు ధ్వని వేరు శబ్దంలో వర్ణాత్మకమైన అంశం ఒకటి ఉంటుంది వర్ణాతిరిక్తమైన అంశం ఒకటి వర్ణాత్మకమైన అంశం వర్ణం తదతిరిక్తమైన అంశము ధ్వని ప్రత్యుచ్చారణం వర్ణానువర్తంతే ధనిర్ వ్యావర్తతే ఇది భేద వీడు అన్న వీడు ఒక మంత్రాన్ని చెప్పాడు వాడు అదే మంత్రాన్ని చెప్పాడు వీడు చెప్పిన మంత్రమే వాడు చెప్పాడు వీడు కరెక్ట్గా చెప్పాడు వాడు తప్పుగా చెప్పాడు ఏమిటి తేడా అదే వర్ణాలు ఏ వర్ణాలు వీడు చెప్పాడో అదే వర్ణాలు వాడు చెప్పాడు కానీ ఆ ధ్వనిలో వీడు చెప్పిన ధ్వని లేదు వాడు చెప్పిన ధ్వని లేదు కాబట్టి తప్పుప్పులు స్వరణంలో తప్పుప్పులు ఆ విధంగా నిర్ధారింపబడతాయి అప్రత్యక్షత్వం అశ్రావణత్వం శ్రావణ ప్రత్యక్షం యథా యథాఖండమున్నది విరుద్ధ అనేక వ్యక్తి స్వభిన్నం గోత్వం తథా ధ్వనిషు వర్ణా అభిన్నా ఏవేత్యర్థ ఇప్పుడు ఆవులు ఉంటాయి ఆవుల్లో కొన్ని పడుచు కొన్ని ముసలి కొన్ని కుంటి కొన్ని గుడ్డి ఉంటాయి ఇవన్నీ భేదములు కానీ ఆవు అనేది ఒకటే ఆవు జాతి ఒక్కటే అదే రకంగా వర్ణాలు మాత్రం ఒక్కటే కానీ ఒకటి ఉదాత్తం అనుదాత్తం స్వరితం అనునాశికం అననునాసికం ఈ భేదాలు అన్నీ ఉంటాయి బాగుంది ఈ నోట్స్ బాగు బాగుంది బట్ ప్రస్తుతానికి మన ముందు ఒక ఛాలెంజ్ ఒకటి నిలిచి ఉన్నది అపిచ నైవైత అధినివేశమ్యం ఉదాత్తాదిభేదైన వర్ణానం ప్రత్యభిజ్ఞాయమానా భేదో భవేది ఇప్పుడు చూడండి త్రియంబకం అన్నారు అనుకోండి అక్కడ ఆ స్వరితం క్రియ అన్నప్పుడు త్రియం అన్నారు దాకా ఆ ఆకారము స్వరితం ఏమండి కాబట్టి అక్కడ త్రియంబకం అన్నప్పుడు స్వరితంతో చెప్పారు ఆది ఆద్యక్ష ఆది వర్ణానికి అంటే ఆది అక్షుకి స్వరితం త్రియంబకం అని చెప్పారు ఇంకొక చాలామంది చెప్పరు స్వరితం సరిగ్గా చెప్పరు వాళ్ళు దాన్ని ఏదో పెళ్లివారి కాలక్షేమ త్రి అంబకం అనేదో మాట్లాడతారు సరిగ్గా చెప్పాలి అంటే అక్కడ స్వరితను చెప్పాల్సింది జనరల్ జనరల్గా ఉదాత్తు చెప్పారు ఏమండి ఇప్పుడు వీడు కరెక్ట్గా ఉచ్చరించిన వాడి త్రియంబకం తప్పుగా ఉచ్చరించిన త్రియంబకం ఇవి ఇక్కడ ఏది ప్రత్యభిజ్ఞ కలిగి ఏకత్వము భేదము భేదముదేమిది అని చూసినట్లయితే ప్రత్యభిజ్ఞ చేత ఏకముగా నిర్ధారి ఏకము అని నిర్ధారించబడేవి వర్ణములు కదా కానీ వీడు ఉచ్చరించిన దానికి వాడు ఉచ్చరించిన దానికి భేదము అన్న దాంట్లో ఆ భేదాన్ని నిర్ధారించేది ఉదాత్తానుదాత్తాది స్వరముడు ఇంతవరకు స్పష్టమైంది కదా ఒకడంటాడు చూడు వీడు ఉచ్చరించిన త్రియంబకం వేరు వాడు ఉచ్చరించిన త్రియమ్మకం వేరు అంటాడు ఎందుకని అంటే వీరు ఉచ్చరించింది వేరుగాను వాడు ఉచ్చరించింది వేరుగాను మనకు అనుభవానికి వస్తుంది కాబట్టి ఈ త్రి అమ్మకం అనేది వేరు స్వరంలో ఉండే భేదము వర్ణములకు వచ్చేస్తుంది స్వరంలో భేదం ఉందని నువ్వు అంటున్నావు కదా వర్ణములు అవే అంటున్నావు స్వరంలో భేదం ఉన్నప్పుడు వర్ణము యొక్క స్వరమే కాదు ఏమైనా ఇక్కడ ఒకడు నిలబడ్డాడు అక్కడ ఒక నిలబడ్డాడు అన్నట్టుగా వర్ణాలు ఇటువైపు ఉన్నాయి స్వరాలు అటువైపు ఉన్నా ఎలా ఏమైనా లేదుగా స్వరం అంటే వర్ణం లేకుండా స్వరం ఒకటే చెప్పండి ఎలా చెప్తారో వర్ణం లేకుండా ఉదాత్తం ఏమిటో చెప్పండి కాబట్టి వర్ణాన్ని వర్ణంలో ఉంటుందా స్వరం కాబట్టి ఉదాత్తాది భేదములు వర్ణమును ఆశ్రయించుంటాయి కనుక ఉదాత్తాదులలో ఉండే భేదాన్ని బట్టి తదు ఆశ్చింతతములైన వర్ణములలో కూడా భేదము ఉండును అని మళ్ళీ మొదటికి వచ్చింది కథ అంటే వర్ణములు భిన్నములు వర్ణములు భిన్నములు అంటే అంటే వినాశ అయిపోయింది భిన్నము అంటే దేవుళ్ళు అనేకము మీరు అన్నారంటే ఆ దేవుళ్ళకి మీరు వినాశాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు అంచేది ప్రళయకాలంలో ఈ దేవుళ్ళందరూ గాయబైపోయి ఒకే దేవుడు మిగులుతాడు బరబ్బు సమస్య వస్తుంది కాబట్టి వర్ణము యొక్క నిత్యత్వానికి భంగం వస్తుంది అలాగే వాళ్ళు అర్జున్నారు దాని మీద శంకర్లు ఏమంటున్నారంటే చూడరాయా నువ్వు ఈ ముండి పట్టుదల పెట్టుకోవద్దు అంటే మొండి నా ఏతత్ అధినవేశవ్యం నువ్వు ఈ పెట్టుకోవచ్చు ఏమిటా పట్టుదల అంటే ఉదాత్తి స్వరంలో ఉండే భేదాన్ని వర్ణాల్లో కూడా భేదము వచ్చేస్తుంది అనే మూర్ఖపు పట్టుదల నువ్వు పెట్టుకోవద్దు వర్ణములు అవే కాబట్టి నిత్యములు భేదము కేవలము ఉదాత్తాది స్వరంలో మాత్రమే ఉంటుంది రెండు ఒకే చోటు ఉన్నా ఒకటి నిత్యము ఒకటి చేంజ్ఫుల్ ఒకటి మారేది ఒకటి మారనిది మారనిది వర్ణము మారేది వర్ణ స్వరా స్వరూపమైన ఉదాత్తాది రూపమైన ధ్వని అలా అర్థం చేసుకో ఉదాత్తాది భేదాన్ని వర్ణాలలో భేదం వచ్చేస్తుంది అనే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు అవిచ నైవైతభినివేష్టవ్యం ఈ మూర్ఖము పట్టుదల పెట్టుకోకూడదు ఏమిటది ఉదాత్తాదిభేదేనా వర్ణాం ప్రత్యాయమానాది వర్ణములు స్పష్టంగా ప్రత్యభిజ్ఞ చేత అదే వర్ణము ఇది అని నిర్ధారితమవుతూ ఉండగా ఆ ఏకత్వాన్ని పక్కనబెట్టి ఉదాత్తాదిభేదము చేత వర్ణములు కూడా భిన్న భిన్నములే అని నిర్ధారింపభూలిత సరి కాదు తెలిసిందండి నహి అన్యస్య భేదేనా అన్యస్య అభిద్యమానస్ సారి సారీ భేదో భవితుమర్హతి ఉద్యోగ నీళ్ళోలకే ప్రమాదమైన వేసవి కాలం కదా శంకర్లు ఒక సిద్ధాంతాన్ని చెప్తున్నారు చూడండి రెండు కలిసి ఉన్నప్పుడు కలిసిపోయి ఉన్నప్పుడు ఒకదాని భేదం చేత రెండవది కూడా భిన్నమవుతుంది అనుకోవడం తప్పు భిన్నమయ్యేది భిన్నమవుతుంది అభిన్నంగా ఉండేది అభిన్నంగా ఉంటుంది శంకరుల చోట సాంఖ్యుల్ని చీవాట్లు పెడతారు ఎందుకంటే సాంఖ్యుల్ని ఎందుకు పెడతారంటే సాంఖ్యుని బుద్ధిమంతం తత్వ నిర్ణయంలో చాలా బాగా తత్వాన్ని నిర్ధారణ చేస్తారు ఆయన వాళ్ళకి టైటిల్స్ కూడా ఇచ్చారు గుణగుణి విభాగంలో వీళ్ళు వీళ్ళు లోకానికంతకీ కూడా ఆదరణీయులు అని సంఖ్యాచార్యులను కన్నా కపిల మహర్షిని ఇచ్చారు సంఖ్యాచార్యులను ఆయన చాలా రెస్పెక్ట్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళ టాపిక్లో వాళ్ళని కా కాదనడం ఎవరికి కాదు వాళ్ళని ఎక్సల్ కూడా చేయలేరు కా అంతటి బుద్ధిమంతులు ఒక చోటకు వచ్చేపటికి పప్పులో కాలు వేస్తే మనస్సు కష్టం అనిపిస్తుంది సో ఎప్పుడూ తప్పులు చెప్పివాడు తప్పులు చెప్పి మహాప్రాణ వర్ణాలు ఎవడూ సరిగ్గా ఉచ్చరించాడు ఆ మంత్రాలు ఏవో ఆ తలకిలుగా చెప్తూ ఉంటాడు సరే కానీ అని మేము ఊరుకుంటాం ఓ బుద్ధిమంతులు తప్పు చెప్పాడు అనుకోండి ఏమిటో అలా చెప్తున్నావేమిటో మంత్రం అని కళ్ళ్యారణ చేస్తారు సో ఆ రకంగా శంకర్లు ఓసారి సాంఖ్యుల మీద కళ్ళ్యాణ చేశారు శంకరులు అడిగారు ఏమండి మీరు చెప్పండి ఆత్మ కర్తవనా కాదా అని రియాక్ట్ ఆత్మకర్త కాదు కర్త కాదది భోక్త ఎలా అవుతుంది ఆలోచించుకోండి కానీ భోక్త అని వాడు పక్క పక్కన తోక పెడతాడు ఆత్మ కర్తవనా కాదా కాదు అబ్బా నువ్వెంత బుద్ధిమంతుడు అయా ఆత్మ ఎందుకు కర్తృత్వం లేదనే ఆ సత్యాన్ని గుర్తుపెట్టే ఉంది కానీ భోక్తే వాడు ఎలాగా కర్త కానిది భోక్త ఎలా అవుతుంది నువ్వు ఎక్కడైనా చూసుకో కర్తృత్వం లేని చోట భోక్తృత్వం ఉండదు ఒకచో భోక్తృత్వము ఉండి కర్తృత్వం లేకపోవడము అలాంటి సందర్భం ఉండదు అంటే వాళ్ళు పిచ్చి దృష్టాంతాలు చెప్తారు తండ్రి జాతకర్మ చేస్తాడు కొడుకు సుఖపడతాడు చేసేది తండ్రి సుఖపడేది కొడుకు దీనికోసం పెద్ద వేదం దాకా వెళ్ళకల్లా తండ్రి అన్నవాడు ఈ కుర్రాడిని పైకి తీసుకురావడానికి చాలా కష్టపడతాడు ఎంత కష్టపడతాడు తల్లి తండ్రి పిల్లవాడిని పైకి తీసుకురావడానికి వాళ్ళ జీవితాన్ని దారిస్తారు వాడు ఆ కుర్రాడు దాకా వీళ్ళతో రకంగా ఉంటాడు అప్పుడు అమ్మాయిని పెళ్ళెడతాడు అప్పటి నుంచి హీఈ్ ఎ డిఫరెంట్ పర్సన్ తప్పు లేదు సహజం లోక సహజం వీళ్ళ ఏడవ అనుచితంగా ప్రవర్తన చేయడంకోండి ఎంత తప్పది అని మరి మానవులు లాగే ఉంటారు దట్ ఈజ్ అవు హ్యూమన్ బీయింగ్ సార్ ఎనీవే సో కర్తృత్వ భోక్తృత్వాల విషయం అలాంటి పెట్టి ఇంకో చోట ఏమో భేదహేతు ఏమిటో చెప్పను అడుగుతారు ఆత్మభేదము నాకు హేతువు ఏమిటే అని అడుగుతారు ఆయన దాన్ని చెప్పడానికి ముందు ఆయన ఏమంటారంటే అద్వైతాన్ని నేను ఎస్టాబ్లిష్ చేయనక్కర్లేదు అంటాను ఎందుకంటే అద్వైతం అంటే నెగిటివ్ దాంట్లో ఎస్టాబ్లిష్ చేసి దేవుంటుంది నువ్వు పాజిటివ్ అడివి ద్వైతం సత్యం అంటున్నావు నువ్వే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కాబట్టి భేదహేతువు చెప్పి బరువు నీ మీద తప్ప అభేదానికి హేతువు చెప్పి బరువు నా ఉండదు ఎందుకంటే భేదహేతువు లేదు అన్న అభేదం సిద్ధిస్తుంది నిత్యసిద్ధమైన ఉంటుంది భేదము నిత్య భేదాన్ని నువ్వు సిద్ధింపజేయాలి ఒక హేతువు చేత సిద్ధింపజేయాలి ఆత్మభేదాన్ని నువ్వు సిద్ధింపజేయి అని అడుగుతారు అడిగితే సాంఖ్యులు అంటాడు సుఖదుఖాదుల్లో భేదం ఉన్నది కనుక ఆత్మ భిన్నము అని అంటారు అంటే అప్పుడు శంకరులు అంటారు సుఖదుఖాదులకు ఆశ్రయమేది సాంఖ్యులను అడుగుతారు తార్కికులను అడగరు ఎందుకంటే తార్కికులు వాళ్ళకు అది ఏమీ తెలియదు వాళ్ళు నేను ఉపయోగం లేదు సాంఖ్యులను అడుగుతారు ఎందుకంటే సంచులకు గుణగుణి విభాగం బాగా తెలుసున్నవాళ్ళు అడిగితే వీడు చెప్తాడు సుఖదుఖాదులు గుణ కార్యములు అంతఃకరణమునందు ఉండును అని చెప్తారు అప్పుడు చీవాట్లు పెడతారు ఏమనంటే నీలాంటి బుద్ధిమంతుడు ఇలా తెలివి తక్కువ మాట్లాడటం తప్పు అంతఃకరణమునందుండే సుఖ దుఃఖాదులు ఎందుండే భేదమును బట్టి సుఖదుఖాది భేదమును బట్టి ఆత్మ ఎందు వస్తుంది అంతఃకరణములు భిన్నములు అంతఃకరణములు భిన్నములు ఎందుకంటే ఒకరు సుఖం ఇంకొకరికి లేదు ఒకటి దుఃఖం మరొకరికి లేదు కాబట్టి అంతఃకరణములు భిన్నములు ఎందుకంటే సుఖ దుఃఖములకు లోక సంతఃస్కరణము కనుక ఆత్మ భిన్నము అని సిద్ధించలేదు అంటే అప్పుడు సంఖ్యలు అంటారు అంతఃకరణములు భిన్నములు కనుక అంతఃకరణముల చేత అవచ్ఛిన్నమైన ఆత్మలు భిన్నములు అప్పుడు ఈయనంటారు చూడు అంతఃకరణములు భిన్నములు అయినంత మాత్రాన ఆ కారణం చేత అంతఃకరణ విలక్షణమైన ఆత్మలైన ఆత్మయందు భేదము ఎలా వస్తుందో నువ్వు చెప్పలేనింతవరకు నువ్వు భేదాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చెయ్యాలి అని అప్పుడు ఒక సూత్రాన్ని ప్రవచించారు ఏమనంటే ఒకదానియందు ఉండే భేదము ఇంకొకదానియందు భేదమును నిర్ధారించుటకు హేతువు తెలిసిందండి ఇప్పుడు చెప్పండి ఆ వాక్యం నహి అన్యస్య భేదేనా అన్యస్ అభిద్యమానస్ భేదో భవితు అర్హతి ఇప్పుడు చూడండి అన్య భిన్న అన్య భిన్న అంటే సమస్య లేదు ఇది భిన్నమే అది భిన్నమే అంటే ఇది భిన్నము కానీ ఇది భిన్నమని చెప్పడానికి తగిన హేతువు లేదు ఆ స్థితిలో అది భిద్యమానము కాదు ఆ స్థితిలో అన్యము భిన్నము కనుక అన్యము భిన్నము అని చెప్పుటం తాగదు ఫ్యాన్లు భిన్నములు కనుక వాటి వెళ్ళుండే ఎలక్ట్రిసిటీ భిన్నము అని అలా చెప్పకూడదు అన్యస్య భిన్న అన్యస్య అభిద్యమానస్య భేదే హేతుత్వం నే కాబట్టి వర్ణములు ధ్వని ఉదాత్తాదులు ఉదాత్త అనుదాత్త స్వరితాది స్వరములు వేరుగా ఉన్నాయి ట్రూ కాబట్టి వర్ణములు వేరుగా ఉన్నాయి అని అనుట తాగాదు కాబట్టి సంయోగ విభాగాదులు శ్రవణములకు ప్రత్యక్షము ప్రత్యక్షము కాని సంయోగ విభాగాదులు ఉదాత్తాది స్వరముల భేదమునకు ఆలంబనము అని చెప్పడం కొసగదు కనుక ఉదాత్తాది స్వరభేదములు అనుభవంలో వస్తూనే ఉన్నాయి కనుక ఆ స్వరభేదములను ఎస్టాబ్లిష్ చేయటం కోసం మనము ధ్వని అంగీకరిస్తున్నాము ధ్వనిలో భేదమున్నంత మాత్రాన ధ్వనిలో భేదముంటే ఉదాత్తాది భేదము ధ్వనిలో ఉదాత్తాది భేదమున్నంత మాత్రాన ఆ భేదము వర్ణములకు కూడా సంక్రమించును అని చెప్పుట తాగాదు ఈ వయ్యాకరణలకు ఏమవుతుందంటే వాళ్ళకి ఆలో భేదం ఉందంటాడు ఇప్పుడు ఉదాత్తత ఆత్మనే పదం అని ఉంటుంది సూత్రం అక్కడ ఆ ఉంటుంది ఏధ అన్నప్పుడు అది ఆ ఉంటుంది ఆ ఆ అది ఉదాత్తము ఉదాత్తమా అనుదాత్తమా అనుదాత్తత ఆత్మనే పదం సూత్రం నేను ఉదాత్తంగా తప్పు అనుదాత్త ఆత్మనే పదం సూత్రం కాబట్టి యథా ఆ అనుదాత్తము ఆ రుదాత్తం కాబట్టి అధధాతువు ఆత్మనేపద్యం అవుతుంది ఇంకో చోట ఆ స్వరితం ఉంటుంది మరో చోట ఆ ఉదాత్తం ఉంటుంది ఉదాత్తం ఉన్న చోట అక్కడ మృష అన్నది ఉదాత్తం ఆ కాబట్టి అది ఆత్మనేపదం అవదు పరస్మేపదమే అవుతూ ఉంటుంది అని వాళ్ళకి ఉదాత్తమైన ఆ అనుదాత్తమైన ఆ భిన్న భిన్నాలుగా భాషిస్తూ ఉంటాయి వాళ్ళకి అందుచేత వాళ్ళు ఏమంటారంటే ఈ ఆ వేరు ఆ ఆ వేరు అంటారు వైయాగ వాళ్ళు భేదవాదు శంకర్లు ఏమంటున్నారు ఈ ఆళ్ళు వేరు కాదు ఒకే ఆ దాంతో ఉండే స్వరమే భేదవు స్వరం అంటే ఏమిటి భిన్న వర్ణం కంటే భిన్నంగా స్వరమే ఉంది ఉంది ధ్వని అనేది ఒకటి ఉన్నది ఎప్పుడు కూడా ఆ భిన్నం ఏదో చెప్పేప్పుడు కూడా అది కూడా చెవికి గోచరమయ్యేదే చెప్పాలి శ్రావణ ప్రత్యక్షమే చెప్పాలి कबटी श्रवण प्रत्यक्षण में वर्णमू वे ध्वनि वेरु ध्वनि उदात्ता भेदमुक हेतु वर्णम अभिन्न एकू ना शब्दे विरोध नास् व्यक्ति भिन्ना मनते इन गोवल दिग्गरे गो व्यक्त भिन्न भिन्ना उ వ్యక్తులు భిన్నంగా ఉన్నాయి కదా అని జాతి భిన్నమన్ను ఒప్పుకుంటావా ఒప్పుకో జాతి ఒకటే వాస్తవంలో ఎలా అయితే వర్ణము ధ్వని కలిసే ఉన్నాయో జాతీయ వ్యక్తి కలిసే ఉంటాయి జాతీయ వ్యక్తి విడివిడిగా ఉండవు దీని మీద ఇమాన్యుయల్ కాంత్ అని ఒక ఫిలాసఫర్ ఎవన్నాడో తెలిసిన వ్యక్తి ప్రత్యక్షం జాతి ఇట్ ఈజ్ ఎ కండిషనింగ్ ఆఫ్ ది మైండ్ అని మీకు జాతి ఎక్కడా కనపడదు లోకంలో గొప్ప జాతి చూపించండి ఎక్కడుందో నాకు అదిగో అది వ్యక్తిని మీరు చూపిస్తున్నారు ఎప్పుడు చూపించినా గో వ్యక్తిని చూపిస్తున్నారు తర్వాత జాతికి కనీసం రెండు వ్యక్తులు ఉండాలి ఒక వ్యక్తితో జాతి రాదు అంచేతనే జాతి మీకు పరబ్రహ్మయ్యంగా ఉండదు రెండు వ్యక్తులు ఉంటే కానీ జాతి సిద్ధించు కాంత్ అంటాడు ఇమానుయల్ రెండు వ్యక్తులు అసలు ఎప్పుడూ సిద్ధించబడి ఎందుకంటే రెండు వ్యక్తులు సిద్ధించాలంటే మనస్సులో మనస్సు అది క్షణికం అది ఒక కాంగినేషన్ ఒక థాట్ బ్రేక్ థాట్ బ్రేక్ థాట్ బ్రేక్ అలా దాంట్లో ఫ్రీక్వెన్సీని బట్టి కంటిన్యూటీ అని వస్తుంది భారీ బారీ అంటారు అంటే ఇది ఒక గోవు అని ఒక థాట్ ఒక కాంబినేషన్ ఇది ఇంకో గోవు అని ఇంకో కాంబినేషన్ కాబట్టి కాగ్నేషన్లో కంటిన్యూటీ ఉండదు కాగ్నేషన్లో ద్విత్వం ఉండదు కాబట్టి కాగ్నేషన్లో జాతి ఉండదు ఏమండి కానీ మైండ్కి కా మైండ్ అనేది ఒక గోడ్ ఉంటుంది అక్కడ భిత్ దాని మీదనే థాట్స్ వస్తూ ఆ భిత్తిలో ఈ సిస్టమ్స్ అన్ని ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి గొత్వ వ్యక్తి ప్రత్యక్షము గొత్వ జాతి ఊహా జనితము అంతే కండిషనింగ్ ఇన్సూరెన్స్ అని మనం అన్నదే ఆయన కండిషనింగ్ అంటారు కానీ తార్కికులు ఏమంటారు తార్కికులు ఏమని చెప్తారో తెలిసిన గోత్వజాతి సృష్టి అని ఉందంటారు ఎక్కడుందరే ఆ గోత్వ జాతి అంటే ప్రతి గో వ్యక్తి ఎందు ఉంటుంది అంటారు దీన్ని కాంత్ ఖండించి పారేశాడు ఇమాన్యుయల్ కాంత్ శంకర్లు కూడా త్రసుకొచ్చున్నారు జాతి ఇవన్నీ కూడా కష్ట అద్వైతం అంటే మరి అదే కదా ఎనివే నేను కొంచెం దగ్గర అయ్యాను ఆయన ఏమంటున్నారు చూడు వ్యక్తులలో భేదమున్నది జాతి ఒక్కటేనా ఒప్పుకుంటావా ఒప్పుకోవా అలాగే ఉదాత్త అనుదాత్త స్వరిత అనునాసిక అననునాసికాది భేదములు ఉన్నప్పటికీ అక్షరము వర్ణము ఒక్కటి ఎందుకంటే ఒకచోట ఉన్న భేదము ఇంకొకదాని ఎందు భేదమును కల్పింపలేదు దాని ఎందు స్వతహాగా ఏదో కారణంగా భేదం ఉంటే ఉండాలి తప్ప ఇంకొకదాని భేదాన్ని ఇంకొక దాన్ని ఎత్తి మీద వేయడం సరికాదు అలా వేస్తే దాన్నే సాంఖ్యులు వాళ్ళు అలా చేస్తారు ప్రకృతిలో భేదం ఉంది కాబట్టి పురుషులు భిన్నము ప్రకృతిలో భేదం ఉంటే ప్రకృతి భిన్నమవుతుంది తప్ప పురుషులు భిన్నమవుతారు మంచిది వర్ణేభ్య అర్థప్రతీతే సంభవాత్ స్ఫోట కల్పన అనర్థిక చూడండి అర్థజ్ఞానం కలుగుతోంది దాంట్లో ఏం సందేహం లేదు అర్థజ్ఞానం కలగడానికి వర్ణములు సరిపడతాయి వర్ణముల అర్థజ్ఞానం కలుగుతాయి ఆ వర్ణాలనే ఒకదాని పక్కన ఒకటి ఆర్గనైజ్ చేసుకుని మనస్సు వాటన్నిటినీ ఒక క్రమంలో పెట్టుకుని అర్థజ్ఞానాన్ని మనకిస్తోంది రామ అన్నప్పుడు క్రమవిశిష్టమైన వర్ణములే రామ అనే జ్ఞానాన్ని మనకు కలిగిస్తున్నాయి దీనికోసం ఈ వర్ణములు పుట్టి నశించిపోయేయి స్ఫోటమేదో కొత్తగా సడన్గా ఒక ఎక్స్ప్లోషన్ లాగా వస్తుంది ఒక బ్రహ్మ పదార్థం దాని నుంచి జ్ఞానం కలుగుతుంది అనే స్ఫోటన కల్పించి పెట్టడం అనర్థకం తర్వాత వర్ణములు ప్రత్యక్షం శ్రావణ ప్రత్యక్షం ఈ స్ఫోటన్నది నీవు కల్పించుకున్నది తప్ప అది వాస్తవంలో ఎక్కడా లేదు కాబట్టి స్ఫోట కల్పన అనర్థకము నేను వేది మళ్ళీ ఓ పూర్వపక్షం ఈ పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి ఇవే తెవలో నహీ నల్పయామ్యహం స్ఫోటం ప్రత్యక్షమే వతూ ఏనమవగచ్చామి నేను స్ఫోటమి కల్పించట్లే వైయాకరు నేను స్ఫోటమి కల్పించటం లేదు నాకు స్ఫోట ప్రత్యక్షంగా అనుభవానికి వస్తోంది అంటే ప్రత్యక్షం అంటే శ్రావణ ప్రత్యక్షమే దీనికి ఏమని చెప్పారంటే సామంతరాజులు చక్రవర్తికి చక్రవర్తిని ఎదిరించి తమ తమదైన ఆధిపత్యాన్ని డిక్లేర్ చేసుకుంటారు ఎలాగంటే డిఎంకే వాళ్ళు మీరు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అన్నారు మాకు కాదు మీ పేరు డిక్లేర్ దాట్ ఫర్ హజ్ హిందీ హ్యావ్ నథింగ్ టు బికాజ్ అని అప్పట్లో ఎడ్యుకేషన్ చేశారు అన్నాదురై టైంలో దీన్ని ఏమంటారంటే ఇప్పుడు రీజియనల్ పార్టీ ఎలా ఉండాలి వితిన్ దట్ విన్ దట్ స్టేట్ ఏమో వాళ్ళు ఆ డెసిషన్స్ ఇండిపెండెంట్గా తీసుకోవాలి కానీ మొత్తం దేశానికి సంబంధించిన డెసిషన్స్లో వీళ్ళు వేలు పెట్టి మాట్లాడటం తప్పు కదా నేషనల్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడానికి వీల్లేదు అది దట్ ఈజ్ నాట్ దే టాపిక్ కానీ దే వాంట్ డూ ఇట్ ఎలక్షన్ పాలిటిక్స్లో ది గెట్ దట్ కైండ్ ఆఫ్ పవర్ దీన్ని ఏమంటారంటే సామంతరాజులు చక్రవర్తిని ఎదిరించి తమ యొక్క స్వాతంత్ర్యాన్ని ప్రకటించుట అంటారు అలాంటి పని వైయాకరణులు చేశారు వైయాకరణలు ఏం చేయాలి మేము శబ్ద సాధుత్వాన్ని ప్రతిపాదించటమే మా లక్ష్యం కాబట్టి పదశాస్త్రం మాది మాది ఆత్మశాస్త్రం కాదు పరమార్థతత్వాన్ని బోధించే శాస్త్రం కాదు మాది ఈ జగత్తుకి మూలంలో ఉండే పరమతత్వం ఏది అది మా టాపిక్ కాదు ఆత్మస్వరూపమేమి అది మా టాపిక్ కాదు మా టాపిక్ ఏమిటంటే పదము మా టాపిక్ పదము దాని నిర్మాణము దాని సాధుత్వము ఇంతే మా టాపిక్ అని వాళ్ళు దానికి కట్టుబడి వాళ్ళు ఏం చేశారంటే పరబ్రహ్మ అనేది ఒకటి ఉంది ఈ పరబ్రహ్మ పరబ్రహ్మ అంటున్నారు వేదాంతులు వాళ్ళు ఏం చేయాలి పదానికి కట్టుబడి వేదాంతులకు వాళ్ళు సామంతులుగా పనిచేయాలి ఎందుకంటే వేదాంతులు వీళ్ళు వేదవాక్యములను ఉపనిషద్వాక్యములను వీళ్ళు మీమాంస చేస్తారు వేదాంతం ఉంటే ఉత్తర మీమాంస వేదాంతం వచ్చిన మన యొక్క మీమాంస చేస్తున్నప్పుడు వ్యాకరణ వాళ్ళు కావాల్సిన ఇన్పుట్ ఇస్తూ ఉండాలి అంతే వాళ్ళ పని వాళ్ళు స్వతంత్రంగా మేము కూడా ఆత్మతత్వాన్ని పసిగట్టేస్తామని మొదలుపెట్టకూడదు వాళ్ళు ఏం చేశారంటే మన బ్రహ్మకి పోటీగా స్ఫోట కల్పించారు idiom ke value chesinattu ga chesaru we have no right to do that they should not do that ivanni kuda vikrutu anjaat danni khandinchaalsu sthuti anyway so is that dalshanikulu ivanni khandinchi pettali lekapothe em avutundi evariki chosinattu ga vadu danni aacharyam chestunte samajalo unde manda buddhulu vallu bhrama ki loanu to untaru samajanalu choodandi yenenni bhramalu untaru పది వేల మందిని పోయ్యి మందిని పోవేయడం ఓ పేద పది లక్షల రూపాయలు ఖరీదైన చీరలో కూర్చోవడం మైకి పట్టుకోవడం చీరాలలో ఒక అవధూత ఉండేవాడు కన్నా చీరాలలో అవధూత ఉండేవాడు అయితే ఏం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు లేడాయ ఆయన పేరు నా పేరు ఒకటే నా వర్షాలు ఇల్లు వే ఒకటి నా మొదలు పెట్టాడు ఈ జనాలు చెప్పట్లు కొడుతూ ఉన్నాయి ఏమిదంతా కాబట్టి జనం మందబుద్ధులుగా ఉంటారు వాళ్ళని మిస్లీడ్ చేసినట్లవుతుంది కాబట్టి శాస్త్రంలో విషయాలన్నింటినీ కూడా చక్కగా నిష్కర్షగా చెప్పేసి తత్వాన్ని నిరూపించాల్సిన పూచి ఉంటుంది అందుకోసం శంకరులు ఈ వివరణ తీసుకున్నారు సో ఇక్కడ మేమా వైయాకరుణ్ణి అంటాడు మేము స్ఫోటనం ఏం కల్పించలేదు మాకు ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేస్తుంది అంటాడు ప్రత్యక్షమేవతూ ఏనం అలగచ్చాము ఏనం స్ఫోటం అలగచ్చా యనం అన్నారు చూసారా యేనం అంట అన్వాదేశం అన్వాదేశం భాష్యకారులు సో ఏకైక వర్ణగ్రహణాహిత సంస్కారాయా ప్రత్యవభాసనా ఎందుకంటే నీకు ఎలా బుద్ధి ఉంది ఎలా ప్రత్యక్షం అయిందా అంటే బుద్ధిలో ప్రత్యక్షం అవుతుంది ఎలా ప్రత్యక్షం అవుతుంది ఒక్కొక్క వర్ణము మళ్ళీ వర్ణాలు కాదని మళ్ళీ వర్ణాలు ఎగిపోవచ్చారు చూసారా రాజకీయలో బేసిక్ ఫ్లా వర్ణములు కాదు శబ్దం అంటే వర్ణములు కాదు స్ఫోట అన్నాడా అని ఆ స్ఫోట నీకెక్కడ తెలిసిందంటే బుద్ధిలో తెలిసింది చెవిలో తెలీదు స్ఫోట బుద్ధిలో తెలిసింది చెవికి వర్ణాలే అయితే ఇప్పుడు చెవిలో వర్ణాలు అంటే బుద్ధికి స్ఫోట ఎలా తెలుస్తుంది అంటే చెవిలోంచి బుద్ధిలోకి వెళ్ళేవి వర్ణాలు ఆ క్రమం కూడా ఉన్నది అలా క్రమంగా ఒక వర్ణం ఒక వర్ణం ఒక వర్ణం ఆఖరి వర్ణం దగ్గర జట్ అనే ఒక ఎక్స్ప్లోషన్ లాగా స్ఫోట వచ్చింది అన్నాడు అంటే స్ఫోట ఆఖరి వర్ణం వల్ల స్ఫోట వచ్చి స్ఫోట వల్ల జ్ఞానం కలిగింది అని వాడు అంటాడు మేమంటాం ఆఖరి వర్ణం వల్ల జ్ఞానం కలిగింది ఏది లఘువుగా ఉంది తేలిగ్గా ఉంది ఏది తేలిగ ఈ ఆఖరి వర్ణానికి ముందు వర్ణములన్నీ బుద్ధిలో సంస్కార రూపంగా ఒక గొలుసుకట్టుగా ఉండడం వాడి స్ఫోటకి తప్పలేదు మన వర్ణానికి తప్పలేదు గొలుసుకట్టుగా పూర్వపూర్వ వర్ణముల సంస్కారముతో కూడిన ఆఖరి వర్ణముచే జ్ఞానము కలిగను అంటే లఘువుగా ఉందా గొలుసుకట్టుగా పూర్వపూర్వ వర్ణముల సంస్కారముతో కూడి ఉన్న ఆఖరి వర్ణము కూడా నశించేసిన తర్వాత సడన్గా ఒక స్ఫోట పుట్టి ఆ స్ఫోట నుండి జ్ఞానం కలిగింది అంటే ఏది బాగుంది అంటే కొంచెం బలంగా ఉండాలంటే రెండోది బాగుంది లఘువుగా ఉండాలంటే మొదటిది బాగున్నది శాస్త్రంలో లఘువుగా ఉండాలి చూడండి ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైన విషయాలు శాస్త్రము గురుత్వాన్ని భరించలేదు లఘువుగా ఉండాలి ఇప్పుడు ఒక చుక్క నెయ్యి వేస్తే ఉద్ధరణ తీసుకుని నెయ్యిని ఇలా వేసి ఇలా వేస్వాహా అన్నప్పుడు వేస్తే విధి సిద్ధించిందా లేదా సిద్ధించింది అయినప్పుడు పెద్ద గరిటితో నెయ్యి వేయడము అనవసరము శాస్త్రం అలాగే ఉంటుంది అస్త్రం లఘువుగా ఉంది మీరు ఇంత నెయ్యి వేసేస్తే మీకేదో పుణ్యం వస్తుందన్నది శాస్త్ర విరుద్ధం అలా చేయకూడదు అలా చేసినట్లయితే లోకంలో ఈ వీడియోలు తీసి వాళ్ళు వాళ్ళు అదిగో నేతిని వేస్ట్ చేస్తున్నామని ఒక నిండు ఒకటి మన నెట్టి మీద వేస్తారు వాడు అది ఎక్కడికి తీసుకెళ్తాడు వాడు ఏమనాలి అవసరమైన మేరకు మించి నేతిని నిపు వేయడము తగదు అనాలి వాడు అలా అనకుండా నేతిని నిప్పులో వేయడమే తగదు అంటాడు వాడు వాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అంటాం మనం ఇది ఇదంతా డైగ్రెషను కనుక ఈ విధంగా బుద్ధి ఎందు ఒక స్ఫోట అనేది మాకు అనుభవానికి వస్తుంది ఇది చేది సరికాదు ఎందుకంటే అస్యా అపి బుద్ధే వర్ణ విషయత్వాత్ అది సంగతి ఇప్పుడు చూడండి స్ఫోట బుద్ధి ఎందు ప్రత్యక్షమైంది అని నువ్వు అంటున్నావు కదా స్ఫోట బుద్ధి ఎందు ప్రత్యక్షమైంది ఓకే మీకు బుద్ధి ఎందు ఏం ప్రత్యక్షమైంది స్ఫోట ప్రత్యక్షమైంది ఆ స్ఫోట అన్నది కూడా వర్ణములే అది కూడా వర్ణములే ఎందుకంటే మీరు మీరు పనిచేయండి మీరు ఘట అనే పదమును పట్టుకోకుండా మీరు ఘటమును భావన చేయాలి చేయండి చూస్తా చేయండి ఎందుకంటే నామరూపాలను విడతీయడం సంభవం కాదు భావన రూపం దానికి నామం ఉండాలి మీరు ఘట పదాన్ని పట్టుకోకుండా ఘట రూపాన్ని భావన చేయగలరా తెలియదు యు కెనాట్ దీన్ని స్వామి రామతీర్థం చాలా బాగా నిరూపణ చేశారు ఆయన ఏమన్నారంటే ఘటమనే కాగ్నిషన్ పిల్లవాడికి ఉంటుందా వాడి ఎదురకుండా ఘటన పెట్టారు వాడికి ఘట కాగ్నిషన్ ఉంటుందా ఉండదు ఎదురుకుండా ఘటం ఉన్నా కూడా ఆ ఘట జ్ఞానం వాడికి ఉండదు ఎందుకో తెలుసిన వాడి ఎందు ఘటనామము లేదు అంటే ఇంకా లాంగ్వేజ్ లేదు లాంగ్వేజ్ ఉన్న లాంగ్వేజ్తో పాటే థాట్ వస్తుంది తల్లి ఏం చేస్తుందంటే ఈ ఘటాన్ని ఎదుర్కొన్నా పెట్టి ఘటము ఘటము అని చెప్తుంది వాడికి చెప్తే వాడు ముందు ఆ ఘట శబ్దాన్ని పట్టుకుంటాడు పట్టుకుని దాన్ని రూపానికి కలుపుకుంటాడు ఘటరూప కాబట్టి నామము లేందే రూపము లేదు కాబట్టి నీకు స్ఫోట జ్ఞానం కలగాలన్నా కూడా నాకు స్ఫోట ఇది ఈ జ్ఞానం కలిగింది ఈ కలిగింది స్ఫోట అని అంటాడు ఆ కలిగింది స్ఫోట అని నీకు ఎందుకు కనిపించిందో తెలిసినా అంతకు ముందు రోజే ను స్ఫోట పాఠం చదివావు కాబట్టి అనిపించింది కాబట్టి స్ఫోట అనే నామం లేకుండా స్ఫోట రూపము స్ఫోట భావన స్ఫోటం వల్లనే జ్ఞానం కలుగుతోంది అని చెప్పడానికి కూడా స్ఫోట భావన ఆలంబనం అవుతుంది స్ఫోట భావన ఉంటేనే మీరు ఆర్గ్యూ చేయగలుగుతారు స్ఫోట వల్లనే జ్ఞానగలుగుతోంది అండి ఆ స్ఫోట వల్లనే జ్ఞానం కలుగుతుంది అని వీడు అన్నాడు అంటే వీడు హృదయంలో స్ఫోట అనే భావన ఉంది కదా ఆ భావన ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన వర్ణం నుంచి వచ్చింది సో అస్యా అవి బుద్ధే ఈ స్ఫోట అనే బుద్ధికి కూడా వర్ణములకే విషయము ఆ స్ఫోట అనే బుద్ధి కూడా వర్ణ విషయమే వర్ణములకు విషయము అంటే వర్ణముల చేత నిర్వహించబడే బుద్ధియే వర్ణాలే నిర్వహిస్తున్నాయి ఆ బుద్ధిని వీడికి స్ఫోట జ్ఞానము స్ఫోటమేద ఒకటి ఉంది అనే జ్ఞానము స్ఫోటమి బట్టి వచ్చిందా లేకపోతే వర్ణాలను బట్టి వచ్చిందా వర్ణాలను బట్టి వచ్చింది చూడడం లేదు ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణశ